పరిశుద్ధ ప్రేమ గల దేవ ఏసయా మీకు వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభా సర్వనత సర్వాధికారి మీకే వేలాది వందనాలు తండ్రి ఇదిగో ప్రభా విధనవంతనని మీ సాయం చెప్పిన కాచి కాపాడుతున్నారు మీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ సమస్త మహిమ ఘనత ప్రభావం ఏ మీకే చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగో ప్రాభ ఎక్కడ ఇద్దరు ఇద్దరు మీ నామాన్ని కూడింటారు తండ్రి ఇదిగోనని మధ్యాహ్న సమయం అందు ప్రాభ మీ నామంలో మేము కూడి ఉన్నాం మీరే తండ్రి మీటింగ్ అంతటితో ప్రభా రానైనా బిడ్డ నడిపించండి ప్రభావ రే మీటింగ్ అంతటినీ ప్రాభ మీరేమైనా నడిపించండి ప్రభావ పాటల ద్వారా మీరు మహిమనందండి ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మా జీవితాన్ని సరిచేయండి ప్రాభ మీటింగ్ అంతటికీ ఆయన మీరు ఆది అంతం వైద్య మీ నామానికి మహిమనంగా అని వేసి క్రీస్తు పరిశుద్ధ నమ్మం ప్రార్థించి పెడుకుంటున్నా నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ సయ్యా నీ కృపయే నాకు తోడయ్యా మేసయ్యా నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ ఏసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా ఓ మేస్తయ్యా నీ దీవెనా నాకు చాలయ్యా నీ దీవెనా నాకు చాలా రుణమయా ఓ కరుణమయా ఓ కరుణమయా ఓ కరుణమయా నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ ఏ సయ్యా నీ కృపయే నాకు తోడయ్యా ఓ మే సయ్యా నన్ను ప్రేమించి నన్న ఆదరించి నీ సన్నిధిలో నను నిలిపితివి నన్ను ప్రేమించి నన్న ఆదరించి నీ సన్నిధిలో నన్ను నిలిపితివి నీ దివెనా నాకు చాలయ్యా నీ దివెనా నాకు చాలయ్య ఓ కరుణామ కరుణ మయా ఓ కరుణమయా ఓ కరుణ మయా నీ ప్రేమే నాకు చాలా ఓ ఏసయ్య నీ కృపయే నాకు తోడయ్యా ఓ మే సయీ ప్రేమే నాకు చాలా ఓ ఏసయ్య కృపయే నాకు తోడయ్యా ఓ మెస్య్యా ఈ లోక మనుషులు నన్ను ద్వేషించిన నీవు నన్ను మరువని దేవుడవు ఈ లోక మనుషులు నన్ను ద్వేషించిన నీవు నన్ను మరువని దేవుడవు నీదివెనా నాకు చాలయ్యా నీదివెనా నాకు చాలయ్యా ओ करुणामया मया नी प्रेमे नाकु ना चालय्या ओसया नी कृपये नाकु तोड़य्या ओ मेसैया नी प्रेमे नाकु चाल ఓసయ్య నీ కృపే నాకు తోడయ్యా ఓ మెస్ అయ్యా కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చిన నీరా కడకు గుర్తులుగా ఉన్నవి కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చిన నీ గుర్తులుగా ఉన్నవి నీసువార్తను నే చాటిదను నీసువార్తను నే చాటిదను ఓ కరుణామయా ఓ కరుణామయా ఓ కరుణామయా ఓ కరుణామయా నీ ప్రేమ నాకు చాలయ్యా ఓసయ్య నీ కృపయే నాకు తోడయ్యా ఓ మే నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ ఏసయ్య నీ కృపయే నాకు తోడయ్యా ఓ మే సయ్య నీ దీవెనా నాకు చాలయ్యా నీ దీవెనా నాకు చాలయ్యా ఓ రుణామయా ఓ కరుణమయా ఓ కరుణమయా ఓ కరుణమయా ఏవైపు చూస్తూ విశ్వాసము కాపాడుకోను చూసువైపు చూస్తూ విశ్వాసము కాపాడుకోను చూ వాడార కిరీటముకే వాంచతో పరుగెత్తేదా వాడబారని కిరీటముకే వాంచతో పరుగెత్తేదా పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై ప్రభు ఏ సునియాజ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తేదా ప్రభు ఏ సునియాజ్ఞల మార్గములో గురి నేను పరుగెత్తదా पुगेते परगतेद पु तहुमति कई ने कै परगतेद पि तहुमिक दाव भय कल विची दैव भय कल शरीर चलन विडची अक्षय किरीट मुरके आश परु अक्षय किट मुरके आश तो परगेद परगेदा परगेद पिपक तहुमति कई ने परगेदा परगेद तगिना तहुमति कई प्रभु ये सुनियाल मार्गम गुरी ओद के नु पतेद ప్రభు ఏ సునియాజ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై నేను పరుగెత్తేదా పరుగెత్తెదా పిలుపుకు తగిన బహుమతికై ఆత్మాభిషేకము కలిగి मला बार मु कई आत्माभिषेक मु गल आत्मलार मुकई अतिशय कौर के अलय क अतिशय किट मुरके अल पतेदेदा परगेदा पिपक तहुमति कई ने परगतेदेदा पिप को तहुमति कई प्रभु ప్రభు ఏ సునియాజ్ఞల మార్గములో గురి వద్దకి నేను పరుగెత్తేదా ప్రభు ఏ సునియాజ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై నేను పరుగెత్తేదా పరుగెత్తేదా तहुमति कई ये सुव चू विश्वास का पड़को ू यूस्तू विश्वास का पड़को वाड़ बार किट मुके वाचत परगेद वाड़ किट मुके वाचत परगेदा परगेद పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై ప్రభు ఏ సున్యాజ్ఞల మార్గములో గురి వద్దకి నేను పరుగెత్తేదా ప్రభు ఏ సునియాజ్ఞల మార్గములో గురి ఎద్దకి నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై నేను పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై మీరు మాత్రం మీరు మాట్లాడి పరిశుధాత్మ నడిపి దండి మాలు ప్రతి ఆటగా తీసి మా సబుద్ధి తొలగించి అలలియా నాదియా మీ ఆత్మ ద్వారా మాట్లాడి మా ఆత్మని తెలివండి గ్రహించగల నీ మనసు మాకు దండి పరిశుధాత్మ మీతో సరస్వతి నడిపిస్తూ ఆ వాగ్దంతా నడిపించి మా ప్రయత్న మీరు వెళ్ళమని మీరు నడిపించమని సైతం తీయాలంటే అక్కడ కాల్ చేసి మా సబ్బుది తొలగించి సంస్థలు తీసేమని ఏసీ కృష్ణ ప్రసం మేన్ ఇక్కడ న్యాయాధిపతి న్యాయాధిపతి రెండో ఫస్ట్ ఓకేవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకిమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చను అలా రియా ఇక్కడ చూస్తే యహోవా దూత వచ్చి గిలాక్ నుంచి ఇక్కడ బోకింకి వచ్చి ఇలాగా సెలవిస్తును నేను మిమ్మను ఐగుప్తులో నుండి రప్పించి మనం నేను ఏమంటాడు ఐగుప్తు నుంచి ఎట్లా నడిపించును మోస ధర ఏం ఐగుప్తు నుంచి బానిస్ నుంచి బానిషి ఏం చేసినాడు బానిస్ కష్టాలు బాధల నుంచి ఏం చేసినాడు దేవుడు వాళ్ళకు రప్పించిన అంటే బయట తీసుకొచ్చిన చెప్తున్నాడు మీ పిత్రులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మను చేర్చి మీతో చేసిన నిబంధన నేను మీరను అలలియా మీతో చేసిన ప్రామిస్ చెప్పను మీరను అని అక్కడ దూత చెప్తున్నాడు అలలియా మనం ఈ అర్థం ఆత్మ ఎట్లా చేసుకోవాలంటే అలలియా ఈ లోకం ఐగుప్తు ఈ లోకం అంతా ఏంది ఈ లోకం అంతా అంటే ఐగుప్తులు అంటే ఈ లోకం ఏం చేసినాం మనం అలలియా ముందుగా ఏం చేసినది ఈ లోకంకు దాసులుండే అంటే సైతానికి దాసులుండే సైతాన్ని చేసే ఆచారాలకు దాసులుండే సైతాన్ ఎట్లా చెప్తే మనకు అట్లాగా వాడుకున్నాడు సైతాన్ ఎట్లా అంటే వాడుకున్నాడు అంటే దేవుడు అంటే తెలువని మన జలం ఉండే కనుక ఎట్లా అంటే దానికి మనం బానిజు ఉండే అలా ఆ ఏసు ప్రభు కలవరిసులలో మన పాపం మన శాపం రోగాలు భరించి మూడు గల వచ్చి మనం వెతికలే ఆయన వెతికి ఏం చేసిండు ఈ లోకమైన పాపం అనేది బాధించి జన్మ కర్మ పాపం నుంచి మనకేం చేసిండు విడిపించిండు అనే రత్నం ధర మనం క్రైమంగా కొనుక్కున్నాం ప్రాణం పెట్టుకొని అలా మన మీద అధికారం లేదు అలా ఏసు ప్రభుకి అధికారం ఉంది అందుకోసం ఏసు ప్రభు ఏమంటాడు నీ ప్రభుత్వం ఆయన అధికారం ఒక్కము ఎప్పుడు మనం ఆయన ప్రభుత్వం అధికారం కొక్కుంటాము అధికారం అంటే ఆయన వాక్యం ఆయన వాక్యము వాక్యం సరే మన జీవితంలో అద్భుతం చూస్తాం అలా గొప్పకారం చేస్తాం ఆయన వాక్యం మనం విజయతో చూపించి ఆయన చెప్పినకు వాక్యంని ప్రేమించి ప్రేమి వాక్యమైన ప్రేమించి మనం నరుస్తుంటే మన తో అంతా సరళమవుతాయి అలా అలియా అయితే పాతని మన ఇజ్రాయల్ ప్రజలు ఏం చేస్తు దూతా వచ్చి చెప్తున్నాడు ఎందుకు వచ్చి చెప్తున్నట్టే ఇజ్రాయిల్ మీద ఇజ్రాయల్ ప్రజల మీద ప్రేమ ఉంది తన బిడ్డల మీద ప్రేమ ఉంది ఈ లోకంలో తన తన బిడ్డల మీద ప్రేమ ఉంటుంది అలా అలియా దానికన్నా ప్రేమ ఏసుప్రభు ఉంది అందుకొచ్చి ప్రేమించి ఏం చేసినాడు ఆ కరోసీలో చూపించిన ప్రేమ విచ్చి ఏం ప్రేమ ధర ఇంత పాపిగా ఇంత తిరుగుబాటు చేసినాం అన్న తెలియకుండా కానీ మనం పాపంలో తెలియకుండా ఆయన ఏం చేసిడు మనకు ఆ ప్రేమ సిల్వర్ చూపించిన ప్రేమ కృపద మనం రక్షించుకున్నాడు ఇక మనం ఈ లోకంకు బానేసి కావు మనం ఈ లోకంకు మనం బానేసుకోం అందుకోసం పాలు చెప్తున్నాం కదా మీరు భయపడతాకు దాసు ఆత్మ పొందేలే అంటాడు అలా చెప్పంటే ఈ లోకంలో మనం ఏం చేస్తుంది దానికి బానేసుకుండే దానికి భయపడకుండే కనుక ఇక దూత వచ్చి చెప్తుంది పరకు ఏం చెప్తుంది ఇక్కడ మీరు ఈ దేశ నివాసులతో నిబందన చేసి కొనకూడదు అలలియా ఈ దేశం నివాసంతో నిబంధన చేసుకోకూడదు ప్రామిస్ చేసుకోవద్దు వాళ్ళతో కలిసి ఉండద్దు అలలియా ఈ దేశం ప్రజలు వాళ్ళు ఈ లోకం ప్రజలు ఈ లోకం ప్రజలు ఈ లోకం సంబంధి మన మీద లోకం మనం ఆత్మీయంగా చూస్తే వారు బలిపీఠములను విరుగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చితని కానీ మీరు నా మాటను వినలేదు అలా అలియా ఏం మీరగొట్టిమని చెప్పినాడు దూత బలిపీఠములను బలిపీఠం అంటే కొత్త నిలిస్తే నీ ఉదయమే బలిపీఠం కదా నీ ఉదయమే బలిపీఠం సైతాన్ని ఏం చేస్తున్నాడు దేవుని బిడ్డలో కూర్చొని ఉన్నాడు దేవుని బిడ్డల్లో కూర్చొని ఉన్నాడు అలా దేవుని బిడ్డలో వాళ్ళు కూర్చొని ఉన్నాడు ఇంత ముందు ఏం చేస్తున్నాడు బానే ఉంటే వాళ్ళ బలిపీఠం మీరవాట అంటే వాళ్ళు నుంచి ఆ సైతం నుంచి నిడిపించాలా శత్రు గౌని సాధించుకుని నిలిపియాల అదే అజ్ఞ సైతం నుంచి ఏం చేయాలా స్వార్థ చెప్పి సైతం నుంచి ఏడిపించి ఇడిపించి ఏసుప్రభు కనుక ఇడిపించి వాళ్ళకి రక్షణ చేసి దేవుని దగ్గర శిల్వ దగ్గర నడిపించాల కానీ అక్కడ వాళ్ళ బలిపీఠం విలగొట్టం బలిపీఠం అంటే మన బలి ఆరాధన సాధ వాళ్ళ బలిపీఠం వినగొట్టడం మీద వినకపోతేరి అని ఇక దూతో మీరు చేసిన పని ఎట్టిది మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను మీరు కాబట్టి వాళ్ళతో నిబంధన చేస్తూ సాహసం చేస్తు ఈ దేశ నివాసం నేను వెళ్ళగొట్టను అని చెప్తున్నా వారు మీ ప్రక్కలకు స్థూలములుగా నుందురు మీ పక్కలకు సూనంగా ఉన్నారు వారి దేవతలు మీకు ఉరిగా నుంధరని చెప్పుతున్నాను అలా వాళ్ళ దేవతకు ఉరిగా ఉండు నేను చెప్పుతున్నాను అలా లియా అలలియా ఎప్పుడు ఈ లోకంలో ప్రేమిస్తే ఈ లోకంలో ఆచరణ ప్రేమిస్తే మనకి ఏమంటే ఊరి అంటుందట వాళ్ళ విగ్రహాలు వాళ్ళకు ఊరైనాయి అలా చెప్పంటే ఇక్కడ సాక్షాత్ చెప్తుంది నా ఆజ్ఞ ఏం మీరు వలిగించిన మీరు మీరు చెప్పిన మాట మీరు చేయలే అలా లియ మనవి ఆజ్ఞ ఉంది ఏమన్నాడు ఏమన్నాడు మీరు సర్లోకం స్వార్థ చెప్పండి శుచులుగా చేయండి అలా అదిగా అపోసిట్ చేసిన అదే బోధ అలా అలియా ఏం చేసిండ్రు ఇంటింటి రొట్టం వాళ్ళకి స్వార్థ చెప్పండి శిష్యులు చేసిండ్రు మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళకి శిష్యులు చేసిండి వాళ్ళకి ఈ ఇట్లా పోతా ఉంటే సర్లోకం స్వార్థ పోతుంది కానీ క్రైస్త సంఘం మీద చేయక ఏం చేస్తుండం కదా వాళ్ళ వాళ్ళనే అక్కనే ఏం చేస్తుండ్రు పొద్దుగా పోతుండ్రు ఇంటిరు వాక్యం వచ్చి కూర్చుంటారు ఫలమైన జీతం అంటే క్రైస్త జీతం ఎట్లయింది ఫలించే లేక మోడైపోయింది అంటే ఎండిపోయింది అది మోడంటే ఎండిపోయింది కదా బ్రౌన్ మోడైపోయింది ఎండిపోయింది వాళ్ళు అలా వాళ్ళు ఎండిపోయింది వాళ్ళు ఏర్పడింది ఫలించలేక పుష్పించలేక అందాల వదన వనమా ఓ కైస్త సంగమా కారు దాక్షలు కార్చావును ఇది ఓ నాయమా అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ మనం ఇక్కడ దూతో చెప్తున్న వాళ్ళకు సూనంగా ఉండును మీకు వాళ్ళు యహోవ దూత ఇస్రాయేలీలందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి జనులు ఎరుగెత్తి ఆరో వచ్చినం కదా బ్రదీ ఐదో వచ్చినం బ్రదర్ ఆరు వచ్చిన చూడు జనులు ఎలుగెత్తి ఏడ్చిరి యుహోసువా జనులను వెళ్ళనప్పినప్పుడు ఇస్రాయేలుల దేశమున స్వాధీన పరుచుకున్నటకు తమ స్వాస్థ్యములకు పోయి పోయిరి. యహోసువా దినములన్నిటిను యహోసువా తర్వాత ఇంకా బ్రతికిన వారై యహూవా ఇస్రాయేలీల కొరకు చేసిన కార్యములన్నిటిని చూసిన పెద్దల దినములన్నిటిను ప్రజలు యహూవాను సేవించుచూ వచ్చరి అప్పుడప్పుడు పాపం చేసింది వాళ్ళకు దేవుడు ఏం చేసినా శ్రమ వచ్చినప్పుడు దేవుడు తిరిగితే మరమరితే మళ్ళీ ఏం చేసింది దేవుడు వాళ్ళకి చేర్చుకున్నాడు అంటే దేవుని గురగలింది మళ్ళా తిరిగితే చేసుకుంటాడు అలా మళ్ళా ఏది విధికి పోవాలా ఏది విధికి పోవాలా కానీ ఒక దినం ఏం చేస్తున్నాయన ఇడిచేస్తాడు కనుక ఇక్కడ చూస్తే అలా చెప్పంటే ఆ సైతాన్ని ఏం మనసులో బానిజ్గా ఉన్నాడు కనుక మనం ఇడిపియాలా దాన్ని ఏం మనం ఇడిపియాలా అంటే ఇలిపియాలంటే వాళ్ళకు సువార్త చెప్పాలా ఈ వాక్యం అనే స్వార్త చెప్పి మనం ఏం చేయాల వాళ్ళకి ఏం చేయాలా మనకు విడిపియాలా అయితే ఇక్కడ చూస్తే ఏ సుప్రమట్లా చేసిన ఒక్క ఆత్మకు చేసినట్టు మనం ఇంతకుముందు వాక్యం ధ్యానం చేసినాం అలాగా కొత్త నిమిదేశ్వార్త ఐద మార్చ్ వార్త ఐదో చూడు బ్ర ఎన్నో వచ్చిన బ్రదర్ ఫస్ట్ నుంచి చదువు బ్ర సముద్రమునకు అందరి గెరాసేనుల దేశమునకు వచ్చి ఆయన దోన దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయన ఎదురు పడెను అలలియ చూడండి యేసు ప్రభు ఆత్మలో తెలుసుకున్నాడు అలలియా అలలియ భూమి బుధాలకి అయితే ముందే చూసి దేవుడు ఎరిగినాడు దేవుడు అలరియా ఒక టైం వస్తుంది ఇలా నేను ఆకరిస్తా అలనియ నశించాన్ని వెతికిందని రక్షిస్తానికి భూటకుండా మనిషి కుమారుడు వచ్చినాడు అలాడియా ఒక్క టైంలో మనం మీ నశించిపోతుండే అలా ఎట్లా నశించిపోతుండే స్వార్థ ఇన్నం కానీ ఏమి సగం సత్యం సగం అద్ధంలో ఉండే మనం ఇంతకుముందు కానీ ఏదో కృపా దేవుని కృపాధర వచ్చి ఏం చేసిడు మన ఈ సత్యాన్ని మనకు బయలుపడుతున్నాడు దేవుడు అలా గెజారు జనకి ఏం చేస్తున్నాడు ఏ ప్రభు పడవల పోయి అక్కడ దిగినంటే అక్కడ అద్దరికి అద్దరికి కదా బ్రదర్ చదు వాడు సమాధులలో వాసము చేస్తే వాడు అలా ఈ వ్యక్తి వాసము వాసం చేసేవాడు సమాధి అంటే మనం చూస్తాం చచ్చిపోయిన పాతి పెడతాం మనం చచ్చిపోయిన పాతి పెడతాం అలా సమాధిలో ఎవళ్ళకు పెడతారంటే శవాన్ని పెడతారు చచ్చిపోయినా అక్కడ చచ్చిపోయినాక ఏం చేస్తారు ఆత్మ పోయినాక అక్కడ సమాధిలో పోయి తీసుకుపోయి మనుషులు ఏం చేస్తూ సమాధిలో పెడతారు దాని శవాన్ని అలా లియా ఈ వ్యక్తి భక్తి ఉన్నప్పుడు ఏం చేస్తున్నట సమాధిలో పోతున్నట ఇక్కడ పోతున్నట సమాధిలో పోతున్నట అలాయ సమాధిలో నివాసం చేశారంటే అక్కడే ఉండేవాడు అక్కనే పండే పనుకుండేవాడు అయితే చూద్దాం మనం సంఖ్యతో నై ఎవడనో వాణ్ణి బంధింపలేకపోయాను అలా అంటే సంఖ్యలతో కడుతున్నట్టే సమాధిలో పోదును ఎందుకంటే ఈ బతికిన వ్యక్తి కదా ఆయన బతికిన వ్యక్తితో వాళ్ళ బంధువులైనా కానీ ఊరే లక్క వాళ్ళ సంఖ్యలతో ఇట్లనే అయినా ఇంటోడేమో ఇక్కడ పడి ఉంటాడేమో అని కానీ వాళ్ళ ప్రయాసం ఏమంట విడమైన సంఖ్యలో జ్యూడో దాదేశ చదువు పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్య సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళి సంఖ్య సంఖ్యలను తుత్తు నీలుగా చేసిన కనుక ఎవడునో వాని సాధుపరచలేకపోయాను ఎవడు అంటే వాళ్ళ చుట్టాలు కావచ్చు చక్కపట్టి కావును అది కంట్రోల్ చెక్క కంట్రోల్ చేసుకోలేకపోయింది అంటే వాళ్ళు ఎంతో చేస్తున్నారు కానీ అది ఏమవుతుంది అంత ప్రయాసం అంతా విడదమవుతుంది మళ్ళా అది తుక్కిలు చేసి ఇరగొట్టి మల్లా ఎక్కడ పోతున్నట ఆ సమాధిలో పోయిస్తున్నట ఆయన చదువు వాడు ఎల్లప్పుడూ రాత్రిం బగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయొచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొని చూడెను చూడండి ఆ రాత్రి పగటి వేలని చూసి కేకలు వేసి మళ్ళా చదువు సెంటెన్స్ సెంటెన్స్ వాడు ఎల్లప్పుడూ రాత్రిం పగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయించు కేకలు అక్కడ ఆగుపో కేకలు అంటే ఏది ఒకటి కాదు కేకా అంటే ఒకటి అర్థమవుతుందా కేక అంటే కైకా అంటే ఒకటి కేకలు అంటే అనేకులు కైకలు అనేక సప్పుడు వస్తున్నాయి అనేకులు సప్పుడు వస్తున్నాయి అన్న అంటే అనేకులు సప్పుడు అనేకులు సప్పుడు ధర ఏం చేస్తున్నారు అనేక సప్పుడు ధర ఆయన ఆ సమాధిలో కైకలు తీసుకొని తన తన ఆ రక్తం చూస్తున్నట రక్తం చూసుకుంటే ఏం చూస్తున్నట పోతేనే ఉండట అయితే మన ఇంటి కళ దయ్యం పట్టింది మన ఇంటి కళ శివల అమ్మ మేము సేవ చేస్తుండే కదా అప్పుడు మన శాంతమ్మవంతమ సేవ చేస్తుండే ఇంటింటి త్రీ డేస్ మీటింగ్ పెట్టాలా మనం అక్కడక్కడ సేవ చేయాలి అత వాళ్ళ కళలో దేవుడు మాట్లాడింట పోయి మీరు మీటింగ్ పెట్టుకొనని ఒక సిస్టర్ ద్వారా మాట్లాడింటాడు దేవుడు అంటే ఆయన ఏం చేస్తుండేంటారా చేతులకు ఏం చేస్తు బ్లడ్ చేసి కోసుకుంటుండే ఆయన మళ్ళా పోయి ఏం చేస్తు చేస్తుండే ఇట్లనే చేసి చేసి ఏమైంది ఒకసారి ఎవరకుండా చేతులు బ్లడ్తో కోసుకొని ఆయన రక్తం పోయినా కానీ చచ్చిపోయినాడు వాళ్ళు చెప్పినరు వాళ్ళ కళలో చెప్పిన వాళ్ళు వచ్చి చెప్పినాక ఇట్లా మీటింగ్ పెట్టుకొని వాళ్ళు క్యాథలిక్ కఠినము దూని పట్టుకుంటారు దేవుడు ఇచ్చిన అవకాశం వల్ల కలిపితే ఈలవి ఏం చేస్తున్నాటంట కేకలేసి పోతున్నా చదువు బ్రదర్ వాడు దూరం నుండి ఏసును చూచి ఆయనకు నమస్కారం చేసి హలో బ్రదర్ ఇనిపిస్తలేదా వాయిస్ ఇప్పుడు ఇనిపిస్తే జరిగింది సౌండ్ వచ్చిందా వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి అలా లీయా చూస్తే ఇక్కడ చూస్తే వాక్యం మనం గమించాలి ఒక్కొక్క వాక్యం మన సెంటేస్ గమించిరాల యేసు ప్రభు ఆకరిస్తే ఇవరు ఏ వ్యక్తి ఉన్నాడు కదా వేసుప్రభు ఆకర్షింటే దూరంగా చూసి వచ్చి యేసు ప్రభు నమస్కారం చేశాను ఎవరు చేశాను అక్కడ చూసాం సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి అంటే నమస్కారం చేసి ఆ వ్యక్తి కాదు నమస్కారం చేసి ఆ వ్యక్తి కాదు దానిలో చచ్చిన దయ్యాలు ఏం వచ్చి యేసు ప్రభుదారు నమస్కారం చేస్తున్న అంటే నువ్వు ఎప్పుడు పోతామో ఆ దయ్యాలు ఏమో గడగడా ఏ ప్రాంతంలో అడిగిపోతే దయ్యాలు గడగ ఎప్పుడు దేవుని వాక్యంను అనుసరించి దేవుని ఆజ్ఞలు లేకుంటే సైతాన్ రాజ్యం గడగడవుతుంది అలా ఈయన ఉదయంలో దయ్యాలని కూర్చుని ఉన్నాయి అసలు చూస్తే అది దేవుని ఆలయం అది పతి మనిషి దేవుని ఆలయం కనుక ఏం చేసేదట చదువురా నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరుగా కేకలు వేస్తాను అలాని మమ్మీ బాధ పెట్టక బాధ పెట్టకలే మనం కాల్చకు బాధ పెట్టకనే కానీ పాతాలేనా కానీ బాధ పెట్టకు అని దేవుని పేట నీకు ఆన పెడుతున్నాయి ప్రామిస్ చేస్తుంది కదా ఆన అంటే ప్రామిస్ అవును బ్రేదర్ ఒట్టి పెట్టుకోవడం అంటే ఆన పెట్టు అంటే ఏం చేస్తున్నారు సైతాన్ని క్విక్ ఏం చేస్తుంది దేవుని చేతానికి ఆన పెడుతున్నట్టు నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను ప్రామిస్ చేస్తున్నాను ఆ దేవుని పేట నన్ను బాధ పెట్టకుమని దయ్యాలు రిక్వెస్ట్ చేస్తున్నాంట బతుమాడుకుంటున్నాంట దయ్యాలు ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వాణ్ణితో చెప్పెను ఈ అపిత్రాత్మ దాన్ని విడిచి పొమ్మని వాణితో చెప్పాను మరియు ఆయన నీ పేరేమని వాణిని అడగగా అలా చూడండి ఏసు తెలుసు కదా యేసు ప్రభు అడుగుతున్నాడు పరిస్థితుల గంధంలో అలా రాబోయే దినో అలా చూడండి ఏమంటుడు నీ పేరేమనగా వాడు నా పేరు సేన ఎలయనగా మేము అనేకులమని చెప్పి ఏమంటుంది మేము సేనాకనే మేము అనేకులు ఉన్నాం మేము మీద అనేకులు ఉన్నాం మేము ఒకరి కాదు అనేకులు అంటే కేకర్ ఎస్ ఆ మనిషిలో ఏ పరిస్థితి ఉంది అలా ఉదయంలో కూర్చుండ్రు దయ్యాలు ఉదయంలో తల నుంచి కార్ వరకు తమ్మును ఆ దేశంలో నుండి తోలి వేయవద్దని ఆయనను మిగులా బతిమాలు కొనెను అందరు ఏకీపీ దయ్యాలు ఏం చేస్తున్నట్టేబిచ్చి మాకు ఈ దేశం నుంచి అని బతమార్కుండా రిక్వెస్ట్ చేస్తుండ్రు అక్కడ అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేచుండెను అక్కడికుందో పందుల మంద మేచను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి వద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలు కొనెను అసలు దయ్యంకు ఏం కోవాలా కోరిక తీయాలంటే ఏంకోవాలా శరీరం కోవాలా దయ్యం కదా సరే ఆ పందిలో మేము పోతే పందిలో ఆజ్ఞా అని దేవునితోని బతిమాడుకుంటాంట వాటికి సెలవియగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను ఎక్కడ పోయినడా పందిల పోయి జరిగిన ఎక్కడ ఆగ్గాయించగా పందిల పోమంటే సరేనండి మీరు పందిల పోతారా పందిల పోమని ఆగ్గాయించిన ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల ఆ మందా ప్రాంతము నుండి సముద్రపు దారిని వడిగా పరుగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరుగుక చచ్చను అంటే ఇంత భయంకర దయ్యాలను చూడండి ఒక జంతువులు ఊపిరి ఆరక ఏమంట అంత చచ్చిపోయినంట ఊపిరి ఆరక అంటే అంత భయంకర దయాలను అంటే దేవుని ఒక దుస్తి మీద ఉంది దేవుని దుస్తి దేవుని ఈయన అయింది రక్షణ ప్రాణ ఉన్నాడు ఇలా దేవుడు ఒక్క ఆత్మ కోసం ఏం చేసిన అక్కడి నుంచి ధరికి వచ్చి ఏం చేస్తున్నాడు ఆ ప్రాంతం ఆ ప్రాంతం ఒక్క ఆత్మ కోసం వచ్చినాడు ఈ ప్రాంతంలో ధర మహిమ పొంత ఈ ప్రాంతంలో మహిమ పొంత కానీ అక్కడ ఎట్లా మహిమ పొందుతు మనం చూద్దాం ఇక్కడ ఆ పందులు మేపుచున్న వారు పోయి పట్టణంలోను గ్రామంలోను ఆ సంగతి తెలియజేసిరి ఆ పందిలో పోయి ఏం చేస్తు ఈ గ్రామంలో పట్టణంలో అంతా అక్కడ ఏం చేసింది అంతా వాళ్ళు అక్కడ అందరికి తెలిసిపోయినట్ట అందరు చెప్తున్నట ఈ వ్యక్తి ఇట్లా మంచిగా అయినరు జనులు జరిగినది చూడ జనులు జరిగినది చూడ వెళ్ళి ఏసునద్దకు వచ్చి అలా జనులు చూడసానికి వచ్చినట్ట అలా ఆ దయ్యాలు పట్టిన వ్యక్తికి జనం గుంపు గుంపు పట్టణంలో ఉండటం దూరం దూరం నుంచి వచ్చిందంట జనం వచ్చి ఆయన చూస్తానికి వచ్చిందంట అప్పుడు సమాచారం పోయిన అంత గుంపుంపు వచ్చిందంట అను దయ్యములు పట్టిన బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి అలా అంటే ఇంతకుముందు ఆయనకు బట్టలు లేవు ఆయన భర్భత్ర తిరుగుతుండే బట్టలు లేకుండా మన అంతా గాయలు గాయాలు ఉన్నాయి కానీ అట్లా తిరుగుతుంది మనకి స్వస్థత కలిగి మంచిగా ఈ బట్టలు కట్టి కూర్చున్నారు అంటే ఈ ఆత్మీయ చేశారా ఆత్మీయ మనం ఇతర అంటే రక్షణ వస్త్రం ఆయనకు కలిగజేయాలా అంటే ఆయనకు ఏమొచ్చింది రక్షణ వచ్చింది చూడండి జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా జనం చూసి ఊరి వారు తెలియగా ఊరంతా చాటించారంట తెలియజేయగా తమ ప్రాంతములు విడిచి పొమ్మని వారాయనను బతిమాల కొనసాగిరి చూడండి చూడండి ఒక మంచి కార్యం చేస్తూ ఏం చేయాలా అక్కడ ఏం చేయాలా గంత దొరకాలి కదా కదా ఈశ్వరం ఏం చేస్తున్నావు మా ప్రాంతం ఎడిచి వెళ్ళిపో ఇప్పుడు ఈశ్వరం తెలుసు ఈ ప్రాంతంలో ఎవరు నమ్మారో లేదు కనుక ఆయన ఇట్లా బి ఇలగొట్ట కనుక ఆయన సాక్ష్యంకు ఎలగొట్టలేదు ఆయన స్వస్థతకు ఎవరు విలగొట్టలేదు బతిమాడుకుంటున్నాడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోని యేసు ప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు చూసాం ఆయన దోన ఎక్కినప్పుడు దయ్యములు ఆయన యొద్ తాను నిమ్మని ఆయనను బతిమాలు కొనెను గాని ఏసు ప్రభు దగ్గర వచ్చి వచ్చి అయ్యా నీ అంట నేను విడిస్తా నీకు నీ అంటేనే వచ్చేస్తా అని బతుమాడుకుంటున్నాడా ఏసు ప్రభు దగ్గర చాలా బతుమాడుకుంటున్నా దెయ్యం పెట్టిన వ్యక్తి బతుమాడుకుంటారా నీ అంటేనే వస్తానంటే ప్రభు ఏ సమిస్తుంటా ఆయన వానికి సెలవు నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి హలోయ నువ్వు ఇప్పుడు నీ ఇంటి వారికి వెళ్ళి ప్రభు నీ అందు కనికర అలా ప్రభు నీ అందరు కనికెరబడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పు మనను ఐ మీన్ అలా కానీ ప్రభుకు వాళ్ళు ఏమంటారు ఆయన సాక్ష్యం అక్కడ స్థిరపరిచింది ఆయన సాక్ష్యం ఆయనలో స్థిరపరచబడేడు ఏసు ప్రభు అలా మనం చేరా ప్రభు ఏం చేసిన్నాడు ఆ రెండు దయ్యల్ని ఎలగొట్టి అలలియా ఆ మనసులో వచ్చి తన సాక్ష్యం స్థిరపరిచి తన స్వస్థత స్థిరపరిచినాడు ఈ పని మనం చేయాలా అలలియా చెప్పే బలిపిఠం ఇవగొట్టంటే అలలియా మనసులో సైతం వాళ్ళు ఉదయంలో కూర్చున్నాడు వాళ్ళు కూర్చొని ఏం చేసి నరకం తీసుకుపోతున్నాడు చెడుదారి తీసుకోబోతు పాపంలో తీసుకుపోతున్నాడు పాపం వల్ల గుడ్డితనం చీకట్లో తీసుకుపోయి నరకం తీసుకుపోతున్నాడు అలలియా ఏ సుప్రభు సేవ చేసిడు శిష్యులు సేవ చేసి సేవ మనం చేయాలా అలలియా మనం సేవ చేయాలా ఆ లలియా చెప్పంటే విడిపించినాక నీ అన్న కనకరబడి మీ ఇంటిలకు చేసిన చెప్పమని చెప్తుంటు ప్రభు అక్కడ వాడు వెళ్ళి ఏసు తనకు చేసినవన్నీ దికపోలిలలో ప్రకటింపన ఆరంభింపక అందరూ ఆశ్చర్యపడిరి ఆ లలియా ఏసు ప్రభు సన్ ఆయన చేసిన స్వస్థత ఆయన ఎట్లా అంతా ప్రకటించిన పోయిన ఏసు నామంకో ప్రకటించిపోయినట్ట ఆశ్చర్యపడిన ఆ ఊరంతా ఏమైంది ఆశ్చర్య కదిలింపు అయిపోయింది వెసం పొందినంట అరే ఏంది మా ముంగడం మేము ఎంత పట్టినాం ఈయన సంఖ్య నేసినాం మేము సాధ్యంగా కానీ ఇంత ఇంత బాగుంది దేవుని ఒక సాక్ష్యం అక్కడ దేవుని ఒక మహిమ ఆయన ఉండి అక్కడ ప్రాంతం దేవుని ఒక సాక్ష్యం స్థిరపరిచి ఆ ప్రాంతం అంతా ఆశ్చర్యపడి ఆశ్చర్యకరణ జరిగించి అలాది అందరికీ దేవుని నామం తెలుసబడింది అలా మనం చాలా సైతాన్ని ఏం చేసిడు మనుషులు ఉదయంలో కూర్చున్నాడు అది చూసే దేవుని యొక్క బలిపిట్టం మన ఉదయమే బలిపిట్టం కనుక మనుషులకి ఏం చేయాలా దేవుని వాక్యం చెప్పి రక్షణ సంధి చెప్పి వేపి సైతాన్నించి మనం విడిపియాల అలలియ ఈ శత్రువు సాతాన్ నుంచి విడిపించి దేవుని దగ్గర నడిపిస్తే అలలి ఆయన ఒక శిష్యులవుతాడు ప్రార్థన చేద్దాము పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన జీవాధిపతి న్యాయాధిపతి కరుణమయుడ ప్రేమాయుడైన నా ప్రాణ ప్రియుడ నా తండ్రి నాయసయ్య నీకే వేలాది వందనాలు తండ్రి ప్రభు నీకే కోట్లాది కృతజ్ఞతా స్తోతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి అవును తండ్రి ప్రభా ఈ గడిచిన కాలం అంతా ప్రభా ఈ దినం అంతా ప్రభ నాయన నీ కృపలో మమ్మల్ని కాపాడిన ప్రభ ఉద్యోగంలో ఉండే ప్రతి సోధల నుంచి ప్రతి అనారోగ్యం నుంచి కీడుల నుంచి శోధనల నుంచి ప్రతి మరణ గండాల నుంచి నా ప్రభా తండ్రి నీ కృప మాకు అనుగ్రహించి నాయన నీ రెక్కల నీడలో మాకు కప్పి ఆశ్రయం ఇచ్చి నాయన ఈ దినం ఇప్పుడు నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని సజీవుడు అయినా నీ యొక్క జీవం కలిగిన మాటలు వినే స్థితి ధన్యత భాగ్యము ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి అనేకులు ప్రభా ఈ దినాన్ని చూడలేకపోయినారు ప్రభా వాళ్ళ కాలాలు ముగించుకున్నారు ప్రభా కానీ ప్రభా నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినావు నీ కంటి పాప వలే మమ్మల్ని దివారాత్రములు నాయన కాచి కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యుగ యుగములు కలుగునుగాక హలెలియ తండ్రి ప్రభ ఇదిగో ప్రభా నాయన ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజల పట్ల మీరు నాయన మీరు చేసిన నిబంధనను మీరు జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క ఉన్నారు ప్రభా ఐగుప్తుల ప్రభ కాబట్టి ఆ యొక్క నుంచి నాయన నీ బిడ్డలందరికీ నువ్వు విడుదల ఇచ్చి ప్రభా పాలు తేనెలు ప్రవహించే దేశానికి నువ్వు నడిపించిన కాబట్టి ప్రభ నువ్వు మా పట్ల చేసుకున్న నిబంధన ప్రభా తండ్రి ఆ నిబంధనే నాయనా ఈ దినం నాయనా నాయన ప్రతి విధమైన సోదల నుంచి ఈ యొక్క చీకటి తెగుళ్ళ నుంచి ప్రతి విధమైన నుంచి మమ్మల్ని కాపాడుతుంది ప్రభ దానిని బట్టి నీకు వేలాది వందనాలు ప్రభ కాబట్టి ప్రభా తండ్రి ఐగుప్తు జీవితం అంటేనే ప్రభా తండ్రి బానిసత్వ జీవితం అంటే పాపానికి సాదృశ్యం ప్రభా కాబట్టి ప్రభా ఆ పాప నుంచి ప్రభా ఈ లోకంలో లోక రక్షకుడుగా నువ్వు మా కొరకు పుట్టి ప్రభ ఎన్నో శ్రమలు భరించి నిందలు భరించి అవమానాలు భరించి నీ యొక్క శ్రమను కూడా సహించి ప్రభ మాలో పాపాలను తండ్రి నాయన వెలికి తీసి మమ్మల్ని నాయన నీ రక్తంలో శుద్ధీకరించి నాయన మమ్మల్ని పరిశుద్ధపరిచిన ప్రేమామైడవు నీవే ప్రభ దయామైడవు నీవే కరుణామైడవు నీవే జాలిగల దేవుడవు తండ్రి నీకు వేలాది వందనాలు ప్రభ కాబట్టి ప్రభ ఈ దినం మనుషుల్లో ప్రభా జీవం లేదు ప్రభ ఈ వాక్యమే జీవం ప్రభ ఈ వాక్యం ఎవరి హృదయంలో నాటపడితే వాళ్ళలో జీవం ఉంటది ప్రభ వాళ్ళు ఆత్మలు రక్షింపబడతాయి వాళ్ళకి శక్తి బలము ప్రభ కాబట్టి ప్రభ ఎంతో మంది వాక్యాన్నించి తొలగిపోయినారు కాబట్టి ప్రభ మనుషులంతా నాయన మోసపరిచే ఆత్మలు భ్రమపరిచే ఆత్మలు లోక సంబంధమైన ఆత్మలతో చిక్కబడి ఉన్నారు ప్రభ మాకు చూపించినారు ప్రభ ఒక సహోదరుడు గురించి ప్రభ నా తండ్రి ఆ సేనా దెయ్యంతో తండ్రి తను ఎంతగానో తండ్రి నాయన శ్రమ అనుభవించిండు ప్రభ ఎంతగానో ప్రభా ఆ యొక్క చీకటి శక్తులు అతన్ని ప్రభా తండ్రి భయంకరమైన స్థితికి తీసుకువెళ్ళినాయి ప్రభ కానీ ఎంతటి స్థితిలోనైనా లేవనెత్తగలిగే దేవుడు నీవు ప్రభ కాబట్టి ప్రభ ఆ సేన పట్టిన అతన్ని మీరు ఎంతగానో ముట్టి తాకి స్వస్థపరిచినారు ప్రభ కాబట్టి స్వస్థత మీరి దగ్గర ఉంది ప్రభా మీ దగ్గరకు వస్తేనే స్వస్థత మీ దగ్గరకు వస్తేనే జీవం మీ దగ్గరకు వస్తేనే ఆత్మలు కాపాడబడతాయి కానీ మనుషులంతా ఎక్కడెక్కడో పరిగెత్తుతున్నారు ప్రభా ఎక్కడెక్కడో ప్రయాసపడుతున్నారు ప్రభా కానీ వాళ్ళు ఏమీ పొందుకోలేకపోతున్నారు ప్రభా కాబట్టి వాళ్ళకి మీ జ్ఞానం దయచేయండి ప్రభా తండ్రి అలాంటి వాళ్ళకు కూడా మేము సువార్త చెప్పాలా ఈరోజు అనేకులు ప్రభా మోసపోయి ఉన్నారు ప్రభా భ్రమల్లో ఉన్నారు ప్రభా తండ్రి కాబట్టి ప్రభా వాళ్ళకి తండ్రి ఆ ఊహల్లో నుంచి ఆ భ్రమల్లో నుంచి ఆ మోసపరిచే ఆత్మల నుంచి ప్రభా మేము రక్షించాలా కాబట్టి ఆ దినం మోసేని ఎన్నుకున్నావు ప్రభా ఈ దినం మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభ నీ జీవమైన మాటలు ప్రభా నీ యొక్క స్వరం వినిపించి నాయన ఈ మధ్యాహ్న కాల సమయం అందు ఎంతగానో ప్రభా నువ్వు మమ్మల్ని బలపరిచినావు ప్రభ ఎంతగానో ప్రభా తండ్రి నాయన మాకు నువ్వు ధైర్యాన్ని ఇచ్చినావు ప్రభ మేము కూడా ఆ సేన దయ్యాలను కూడా ఎదుర్కొని అలాంటి ఏదైతే ఆ దయ్యాలు పట్టి పీడింపబడుతున్న వాళ్ళని కూడా మేము స్వస్థపరచగలము అట్టి అధికారం మాకు కూడా ఉన్నది అని ఈ దినం నీ వాక్యం ద్వారా నువ్వు చూపించి మమ్మల్ని ఎంతగానో నాయనా తండ్రి నాయన నువ్వు ప్రేరేపించి బలపరిచినందుకు ను మా పట్ల చూపించిన నీ ప్రేమకు కరుణకు నాయనా తండ్రి నా పాదాభివందనాలు చెల్లిస్తున్నాను ప్రభ ఈ యొక్క వాక్యం ప్రభా తండ్రి ఇది నీ నుంచే కలిగిన స్వరం కాబట్టి ప్రభ నేను ఎంతో సాత్వికంతో ప్రభ ఈ యొక్క వాక్యాన్ని అంగీకరిస్తూ నా హృదయంలోకి ఈ వాక్యాన్ని స్వీకరిస్తున్నాను ప్రభ ఈ వాక్యం నాలో ఫలింపాలా నాలో నాటబడాలా ప్రభా తండ్రి ప్రభా కాబట్టి వాక్యం ద్వారా బలపరిచినందుకు నీకు వందనాలు అలాగే మనోజ్ బ్రదర్ ని కూడా ప్రభా ఆయన ఇంకా మీరు దీవించండి ఆశీర్వదించండి ఇంకా ఎన్నో మర్మాలను ఆయన తండ్రి ఆయనకి బయలుపరచండి ప్రభా తండ్రి ఏదైతే ఆ ఇంగ్లీష్ తెలుగు హిందీ అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవాలా ఏదైతే ప్రేరేపణ కలిగి ఉన్నాడో ప్రభా కన్నీటి ప్రార్థన దయచేయండి తన భార్యను తండ్రి ప్రభా తన రక్త సంబంధికులను తన బంధువులను ఇరుగు పరుగు వాళ్ళందరినీ నీ రక్షణ మార్గంలోకి నడిపించండి ప్రభా వాళ్ళందరికీ ప్రభా తండ్రి నాయన మీరే తోడుండండి ప్రభా వాళ్ళు వెళ్ళే ప్రతి పనుల్లో తోడుండండి మనోజ్ బ్రదర్ని యొక్క వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి ప్రతి విధమైన కీడు నుంచి శోధనల నుంచి మరణగండాల నుంచి మీరు తప్పించి మీ మీ కాపాడండి ప్రభ ఆ దినం మోసేని దారా ప్రభ అనేకమైన ఇస్రాయేల్ ప్రజలందరినీ ప్రభా నాయన బానిసత్వం జీవితం నుంచి నువ్వు కాపాడినవు ఈ దినం మనోజ్ బ్రదర్ ద్వారా ప్రభ అనేకులైన జీవితాలు పాపంలో ఉన్నాయి అనేక దెయ్యాలతో పీడింపబడుతున్నాయి అనేక రోగాలతో సతమతం అవుతున్నారు ప్రభ అలాంటి వాళ్ళని కూడా ప్రభా తండ్రి నాయన మనోజ్ బ్రదర్ నాయన స్వస్థపరచాల అలాంటి వాళ్ళని నాయన పరిశుద్ధ పరచాల అలాంటి వాళ్ళని నీ తటు తిప్పాలా ప్రభా అలాంటి జ్ఞానం దయచేయండి మీ సేవలో బహుగా వాడుకోండి తను వెళ్ళే ప్రతి మార్గమును త్రోవను మీరు సరళం చేసి ఆయన పట్ల మీ యొక్క మెండైన దీవెనలు మీ యొక్క ఆశీర్వాదం కుమ్మరించి ఆయనని నూతనంగా అభిషేకించి ప్రభాన ఆయనలో ప్రభా తండ్రి గొప్ప వెలుగు మీద ఉండాలా ఆ వెలుగు అనేక జీవితాల్లో చీకటిని పాలద్రోగి వెలుగు నింపాలా అలాంటి సేవలోకి మనోజ్ బ్రదర్ నడిపించండి నైనా వైరస్ బాధితుల పట్ల వ్యాక్సిన్ బాధితుల పట్ల మీ ప్రేమ జాలి దయా కనికరమ కృప చూపించి ఆ కలవరిస్తులో మీరు పొందిన గాయముల ద్వారా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి అలాగే ఈ ఆరాధనలో పాల్పొందిన పరిశుద్ధ వృధని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తను వెళ్ళే ప్రతి సేవలో మీరు తోడుండండి ప్రభా మరీ ముఖ్యంగా అన్నిల ప్రాంతాల్లో వెళ్తున్నాడు ప్రభా అక్కడ ఉన్న ప్రతి శోధనలను కీడులను మరణగండాలను ప్రతి విధమైన అపవాది బాణములను మీరు గద్నించండి వాటిని బంధించండి ప్రభ తను వెళ్ళే మార్గమును నాయన మీరే ప్రభా త్రోవను నాయన మీరే సరళం చేయండి ప్రభ తనలో మీ వెలుగు ఉంది ప్రభా ఆ వెలుగు ప్రభ అన్ని చీకటి జీవితాన్ని వెలుగుగా మార్చాలా ప్రభా అనేకుల్లో నీ వాక్యం అనే ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభ నాటాలా కాబట్టి ఆ బ్రదర్ వెళ్తున్న సేవ ఎంతో ప్రయాసకరమైంది ఆ సేవలో మీరు తోడుండండి నా తండ్రి మీరే నాయన మి శక్తి బలం దయచేయండి మీ యొక్క తండ్రి పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి ప్రభా తండ్రి మీ యొక్క నూతనమైన ఉత్తేజము శక్తి బలం దయచేసి ఆయనను మీరు అభిషేకించి మీ సేవలో బహుగా వాడుకోమని తన ద్వారా అనేకులు రక్షణలోకి వచ్చేలాగా మీరే తోడుగా ఉండి సహాయం దయచేయమని వీళ్ళిద్దరినీ మీరు దీవించి ఆశ్రదించి వాళ్ళ కుటుంబంలో ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రతి అనారోగ్య సమస్యల నుంచి నాయన ప్రతి దినా నుంచి ప్రభ మీరు తప్పించి మీ కృపలో కాచి కాపడమని ప్రార్థిస్తున్నాను ప్రభ ట్రైబల్ ప్రాంతానికి వెళ్ళిన ప్రభా చంద్రశేఖర్ బ్రదర్ టీము అలాగే రవి బ్రదరు అలాగే వనాస్మస్ బ్రదరు చక్రవర్తి బ్రదర్ వీళ్ళు వెళ్ళిండ్రు ప్రభా మీ కొరకు ఎంతగానో ప్రయాసపడి వెళ్ళిండ్రు అక్కడ వాతావరణాన్ని మీ ఆధీనంలో తీసుకోండి అక్కడ ప్రతి చీకటి శక్తులను మీరు బంధించండి అక్కడ మీ వెలుగు ఉండాలా ప్రభ అక్కడ మీకు మహిమకరంగా జరగాల అనేకులు ప్రభ వాళ్ళ నోటితో పాపాలు ఒప్పుకోవాలా నేనా అప్పుడే క్షమాపన అప్పుడే వాళ్ళ ఆత్మలకు రక్షణ కాబట్టి ప్రభ అనేకులు పాపాలు ఒప్పుకోవాలా ప్రభ వీళ్ళు ప్రకటిస్తున్న వాక్యము ప్రభ అది వాళ్ళ హృదయంలో నాటబడాలా ప్రభ వాళ్ళ ఆత్మలను రక్షించాలా ప్రభ అనేకులు అక్కడ స్వస్థపడాలా ప్రభ అనేకులు రక్షణ మార్గంలోకి నడవాలా ప్రభ అనేకుల జీవితాల్లో నీ వాక్యం వెలుగు ఉండాలా ప్రభ కాబట్టి చీకటిని పాల ద్రోసి అక్కడ మీరే గొప్పగా జరిగించండి వాళ్ళకు కావాల్సిన ప్రతి సహాయం మీరు దయచేయండి వాళ్ళు వెళ్ళే మార్గాల్లో రాకపోకల్లో మీరు తోడనండి వాళ్ళ పట్ల దుష్టుడు పడే ప్రతి శోధనలను కీడులను మరణగండాలను మీరు కొట్టివేసి మీ అభిషేకంతో వాళ్ళని నింపి ప్రభా వాళ్ళు వెళ్ళే ప్రతి చోట మీకు మహిమకరంగా జరిగి తిరిగి వాళ్ళ గృహాలకు మీరే క్షేమంగా జరిగించి అక్కడ మీకు మహిమపరంగా గొప్ప సాక్ష్యం వచ్చేలాగున మీరే జరిగించమని ప్రార్థిస్తూ అలాగే ప్రభాతండ్రి ఆ యొక్క ఇంద్రా సిస్టర్ ప్రభా తండ్రి ఎంతగానో సృహకొల్పోయి ప్రాణాపాయ స్థితిలో ఉంది ప్రభా నా తండ్రి ఆ మరణ పరిస్థితుల నుంచి మీరు లేవనెత్తండి మీ జీవం వెళ్ళి ఆమెని సంపూర్ణంగా స్వస్థత ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఆమె కలుగునుగాక తన ద్వారా గొప్ప సాక్ష్యం వచ్చునుగాక ప్రభా మీరే ఆమె పట్ల మీ ప్రేమ జాలి దయ కనికరం కృప చూపించి ఆమెను మీరు లేవనెత్తి సజీవ లెక్కలో ఉంచమని ప్రార్థిస్తూ ఆమె పట్ల ఉన్న ప్రతి శోధనలను కీడులను మరణ గండాలను మీరు కొట్టివేయమని ప్రార్థిస్తూ నా జరేయుడైన ఏసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమె పరిశుష్ఠ ప్రేమగల దేవ ఏసయానికి వందనాలు స్థితులు స్తోత్రం ప్రాభ సర్వోన్నత మీకు వేలాది వందనాలు తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రాభ అవును తండ్రి నాయన తండ్రి మేమే ప్రాభ మెలుగుగా మమ్మల్ని తయారు చేస్తున్నారు ప్రాభ మీకు వందనాలు ప్రాభ ప్రతి చీకటిని ప్రాభ ప్రతి అంధకారాన్ని తొలగించమని మీరు మాకు ఆజ్ఞాపించినారు ప్రాభ అవును తండ్రి మేము ఆ రీతిగానే ప్రయాసపడాలా ప్రభు కానీ ఈ లోక సంబంధాలతో ఈ లోకంలో మేము చెక్కబడడానికి వీళ్ళేది ప్రభు తండ్రి మీరు ఇచ్చే అక్షయమైన కిరీటాన్ని మేము పొందుకోవాలా ప్రభుత్వ తండ్రి చీకటినైన ప్రభావం మేము పారతి తండ్రి ఎటువంటి మనుషులు ఏ స్థితిలో ఉన్న ప్రభావం అందరినీ మీ చెంతకు తీసుకుని రావాలా ప్రభావం అటువంటి గొప్ప జ్ఞానం నా తండ్రి అటువంటి అభిషేకం మాకు దయచేయండి ప్రభా అయినా ఇంకా సేవలోకి వెళ్తుండగా ప్రభా మీరే సహాయం అనుగ్రహించండి మీరే నా తండ్రి అయినా ప్రభా మాకు శక్తిని బలాన్ని అనుగ్రహించండి ప్రభావ మీ సహాయం లేకపోతే మేము అల్పలమే ప్రభా మేం వ్యర్థలం ప్రభావ మీ సహాయం లేకపోతే మేము ఏది చేయలేం ప్రభా మా వల్ల కాదు ప్రభా మీరుంటేనే మేం బలవంతులం ప్రభావ మీరుంటేనా లోకం కంటే మేము బలవంతులం ప్రభా కాబట్టి ప్రతి చోట మీరే మాకు తోడు ప్రాభ మీరే కార్యాలు జరిగించండి తండ్రి ఆయన మమ్మల్ని తండ్రి విలువైన పాత్రగా మమ్మల్ని వాడి నీకు పనికి వచ్చే పాత్రగా మమ్మల్ని వాడుకోండి ప్రభావ తండ్రి నాయన మీ నామానికి మహిమకరంగానే మా జీవితాలు ఉండలో తండ్రి నాయన ఇటువంటి ఆటంకాలు ఉన్న ప్రభావ ఇటువంటి నాయన అనారోగ్యాలున్నా తీసివేసి ముందుకు నడిపించండి ప్రభావ తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే మమ్మల్ని పలపరిచినందుకు నీకు వందనాలు చేయం అదే రీతి మనజ్ భదాన్ని ముట్టండి ప్రభావ తాకండి మంచి ఆరోగ్యం దాయించండి ప్రభావ ఆయన ఆయన ప్రభావ గొప్పగా సేవ చేసే కృపణనుగ్రహించండి తండ్రి నాయన మీ యొక్క వాక్యం లోతుల్లో తీసుకెళ్ళండి ప్రభావ ఆయన ఆశ కలిగిన ఆశని ప్రభావ మీరు తృప్తి పరిచే దేవుడు ఆ రీతిగా తండ్రి మీ సేవలో వాడుకోండి అనేక భాషలు ఆయన చెప్పాల ప్రభావ మీరు జ్ఞానం అనుగ్రహించండి ప్రభా ఆయన మార్గం చేయండి ప్రభావ నేను కంటిన్యూ జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి ఆమె కూడా వాక్యం లేదగల ప్రభావ తండ్రి ప్రతి ప్రవచనం అర్థం చేసుకోవాలా ప్రభా డ్యూటీలో మీరే తోడం శాంతి సమాచారం దాయించండి ప్రభావ మంచి ఆరోగ్యం దండి ప్రభావ ఆయన కుటుంబాన్ని బ్రవ మీరే కాచి కాపాడండి ప్రతి విధమైన కేడు తెగుల నుంచి మీరే కాచి కాపాడి మీ నామానికి మహిమకరంగా వాళ్ళు మార్చుకోండి ప్రభావ వారి గొప్ప గొప్ప సేవ జరిగించమని వేడుకుంటున్నాం ప్రభావ అదే రీతిగా నా తండ్రి ఆయన చంద్రశేఖర్ వెళ్ళిన ప్రాంతాల్లో బట్టి ప్రార్థిస్తున్నాం వారి సేవను కూడా మీరు దీవించండి తండ్రి అనేకులకి స్వార్థ ప్రకటించబడాల ప్రభావ వారి పాప బంధకాల నుంచి వాళ్ళు విడుదల పొందాలా ప్రభావ కట్లన్నీ తెగిపోవాలా ప్రభావం ఏ సుకరిస్తున్నామమ్మ తండ్రి మీరే కార్యాలు జరిగించండి అనేకులు మీ చింతగా నడిపించుకోండి ప్రభావ వారంతా పాప విడిచిపెట్టి ఆయన మిమ్మల్ని అంగీకరించాలా ప్రభావ మీ మార్గంలో నడవాల ప్రభావ అయినా అనేకమైన గొప్ప కార్యాలు జరగాల ప్రతి చీకటి అంధకార శక్తులన్నీ కాలిపోవాలా ప్రభావ మీరేనా కార్యములు జరిగించిన వారందరి ద్వారా మీరు మహిమనుందని ప్రభావ ఆయన వారికి విలువ వారంతా ప్రభా మీకు విలువైన అర్పణ తీసుకొని రావాలా క్షేమంగా ఇంటికి రావాలా ప్రభా అయినా మీరే నాయన మీటింగ్ అంతటి మీరే తోడు వాళ్ళ మీటింగ్లో వాళ్ళ ప్రయాణాల్లో మీరే తోడండి శాంతి సమాధానం అనుగ్రహించి వాతావరణాన్ని మీ అదుపులో తీసుకోండి ప్రభావ ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభా అది క్షేమంగా ఇంటికి రావాలా ప్రభా అటువంటి కృపం దైద్యం అని పెడుకుంటున్నాం ప్రభా అదేవిధంగా ఇంద్రశిస్టర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నా తండ్రి ఆమె ని స్వార్థ వినాలా ప్రభా నా తండ్రి నాయన ఎంతగానో ఆశపడింది కానీ తండ్రి వెళ్ళే టైంకి తండ్రి తండ్రి నాయన ఎంతో పరిస్థితిలో ఉంది ప్రభా తండ్రి ఆ యొక్క పరిస్థితి నుంచి క్రిస్తున్న మమ్మల్ని సంపూర్ణ విశ్వస్థత విడుదల కలుగును కాక తండ్రి మీరే నాయన తండ్రి మీరు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి నాయన తిరిగి ఇంటికి తీసుకుని అంటే ప్రభావ డిశ్చార్జ్ కావాలా ప్రభావం తండ్రి నీ స్వార్త వినాలా సంపూర్ణంగా నీకు సమర్పించుకోవాలా సంపూర్ణంగా నీలో ఎదిగినా తండ్రి అప్పుడు తను ఉండాలా ప్రభావం తండ్రి మీరే మరొక అవకాశం ఆమెకు అనుగ్రహించండి నేను సంపూర్ణంగా స్వస్థపరిచిన ఆయన ఆ ప్రాంతానికి వారి వారి యొక్క ఊరికి తండ్రి ఆమె యొక్క వెలుగుగా సాక్షిగా మారాలా ప్రభావ ఆ రీతిగా ఆమెను మార్చండి ప్రభావ ఆ రీతిగా ఆమెను వాడుకోండి తండ్రి మీరు స్వస్థ పరిచినైనా ఇంటికి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభావ తండ్రినైనా గొప్ప సేవ మేమంతా చేయాలా ప్రభావ అవుతాం మీరు ఆకట బహు సమీపంగా ఉంది ప్రభావ ఈ లోకస్తులైనా లోకం కోసం పరిగెడుతారు ప్రభావ కానీ మేమైతే నా తండ్రి మేము లోకం కోసం పరిగెత్తడానికి వీలదు ప్రభావ మీ మార్గంలోనే ముందుకు రావాలా మీ నా పోవాలా ప్రభావ కుడిగాని ఎడమ్మ గానీ తిరగకూడదు తండ్రి మీ యొక్క శక్తిని బలాన్ని మీ యొక్క నడిపింపును మాకు అనుగ్రహించి ప్రతి చోటికి నాయన మీరే మమ్మల్ని నడిపించిన మీ నామాని మీ యొక్క గొప్ప కార్యాలు అక్కడ జరిగించి నాయన మీ ఆత్మ కార్యం జరిగించి మీ నామాని మహిమనందమని మమ్మల్ందరినీ ప్రభా బలపరిచే పరిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్న జరుడని సుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించి విడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ లోకంతో ఏం పని లేదు విశ్వప్రభ మీరు ఒక పని అప్పై చెప్పిండ్రు ఆ పనితో నిమంతా కావాలా అలాడి ఆత్మల బాలం ఆత్మల సంపాదం అలా జ్ఞానం నాకు అందరు దయచే నేసుప్రభా ఈ రోజు ప్రభా అలా ఒక్క వ్యక్తి కోసం పోయినేశ్వర ప్రభా ఒక ప్రభా ఆ ప్రాంతంతో ప్రభావ సువార్త చాటిండోప్రభ నా దీవాణి శతం ఎంత దూరం అంటే ఒక్క వ్యక్తి కోసం పోవాలి సుప్రభ మీరు కారణించే నా దీవాని వైరస్ బ్రుట్టని తాకండి ఆత్మ తెరవండి వాళ్ళవి రక్షణ తెచ్చని వ్యాక్సిన్ల రక్తం పరిశీ తెచ్చని యహానించిన కూడా ప్రజల్లో జ్ఞానం తెచ్చని స్వార్థ అందించి రక్షణ పొందాలా నా దీవాన్ని కారణం చేయండి నా ప్రమానికి శోతం మన దిలీ ఆ ప్రాంతంలో మీ ఆత్మతో అభిషేకించి బలం తునిపి ఆ ప్రాంతం ఎట్లా చెప్పాలా మీరే నోరు ఆ ప్రాంతం అంతా కదింపేసి రక్షణ తెచ్చని నా దీవానికి తాకని జ్ఞానం ఆ వాక్యం మీరు మాట్లాడి ఆ ప్రాంతం అంతా కదింపు ప్రజలంతా దయ్యాల నుంచి విడుదల పొందాలా అలాని ఆ ను ప్రతి ఉద్యమంలో ఉండే దేవుడు నువ్వు ఎసుప్రభ నువ్వు ఉండాలా నీ వాక్యం ఉండాలా అలాంటి పాప రక్షణ పొందాలా అలాగ పరిస్థితి వాడుకోండి నా దేవాణి సొత్తం చంద్రశేఖర మన తని ఏసప్రభ మన తని మన తని ఆ చక్రు ఇబ్బరి ఎంతో బయలుపొరి వాళ్ళ ఆ ప్రాంతంతో ప్రభ వాకు బయలుదేరాలా అలాంటి వాకు బయలుదేరి ఆ కార్యసిద్ధికి వెయ్యాలా అందరూ రక్షణ వేసుకునే భావన పొందాలా ఆ ప్రాంతం శిష్యులు కావాలా సేవ జరగాలి సుప్రభ మీరే కాలించే రాక సమీపించింది విస్తారంగా సేవ జరిగించి కోత విస్తారంగా శిశులు కావాలని సుప్రభ మేము వేడుకుంటున్నాం అలా పత్తి జగల పర అందించి ఇందరి వాక్యం ఇంకా ఇంకా ముందు ఎట్లా దాన్ని ధ్యానం చేయాలా అలా జ్ఞానం దయిచండి ఇంకా ముందు ఎట్లా దానికి అర్థం చేసుకోవాలా ఆ ఉదయం దయచి మా నాతరే ఏసు ప్రభా తురారం ఏసు రత్తమే జేసే జేం ప్రేసరత్ం సంపూర్ణ విజయం అపాజకీయ నాశనం తని కారం నియంతం జేం జేం జేమ్ తని ఆమీన్ మన ప్రభేసు ప్రభు కృప సిల్వలో చూపించిన మహాకృప అలా వ్యాధి పట్టే వాళ్ళకు మన తని తెగులు పట్టే వాళ్ళకు మన మన కేపీఎం బ్రేలకు కుటుంబంకు చిన్న పిల్లలకు ఎక్కడికక్కడ సేవపోయినారు ఆ కృప మనందరికీ దేవుని కృప సదాకాలం చూడు కాక ఆమీన్ పుకుల బ్రదర్ బ్రదర్ మను బ్రదర్ బేజర్ బేజర్ బేజర్